ీ గురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపరాణావే భగవత్పాదశంకర లోకశంకర ప్రతిష్టిత మనోమే వాచి ప్రతిష్టం ఆవిరావేర్మ ఏ వేద్య మనే స్థా ీతేన సందరమవతు సీక్ష ఇమేకాశాచ అన్న మేభ్య సృజ ఆ మంత్రం పూర్తయింది కదా నేను కూడా సోపో్యత పభ్యోపితాభ్యో మూర్తిరిగాయత యా వైసా మూర్తిరిగాయత వై తట్ అది కూడా తదేన అది తదు ఏనత్ ఏటత్ కాస్త ఏనత్ అవుతుంది అన్వా దేశంలో ఇంతకుముందు అన్నము యొక్క సృష్టి చెప్పబడింది కనుక అదే అన్నాన్ని ఇప్పుడు మాట్లాడుకున్నారు కాబట్టి ఏటత్ పోయి ఏనత్ వచ్చింది అటి అన్నమును సృష్టం సృష్టించబడిన అన్నము అన్నము కదా అన్నము పద్మావసక్తి ద్వితీయ శక్తి ఒకలాగే ఉంటాయి సందర్భాన్ని బట్టి చూసుకోవాలి ఈ విధముగా సృష్టించబడిన ఆ ఈ అన్నము పరాంగ్ అతి పరాంగ్ అంటే వెనక్కు వెనకకు అడుగు వేసింది ఎందుకంటే తినేస్తారు మీరు కదా చెబితే వీళ్ళు తినడం కోసం పుట్టించి దాన్ని సృష్టించారు కదా అది తినడానికి ఇష్టపడదు కదా అందుకోసం వెనక్కి అడుగేసింది మేకన కోసేస్తానంటే అది వెనక్కి అడుగేదు అలా తర్వాత పరా పరా అక్ అంచు గతం సో వెనక్కి అడుగు వేసింది అంతేకాకుండా అతి అజిఘాంసత్ గంతుం ఐచత్ ఓకే అక్కడ అజిఘాంసత్ అన్నది వెళ్ళుటకు కోరను అతి వీళ్ళని దాటేసి వెళ్ళిపోదామని ఆ అన్నము అనుకుంది ఎందుకంటే లేకపోతే వీళ్ళు తినేస్తారని అప్పుడు ఆ విరాట్ పురుషుడు ఏం చేశాడంటే ఈ అన్నమును తాచాది ఆ అన్నమును వాజింద్రియముతో తినడానికి ప్రయత్నం చేశాడు పలుకుతో తిన పలుకుతో తినలేనండి తినలేరు కదా ప్రయత్నం చేశాడు మొట్టమొదటి సైడ్ కదా ట్రైలం అర్ర తోటి పట్టుకోలేకపోయాడు మగేంద్రియంతో శబ్దాన్ని నామాన్ని పట్టుకుంటారు తప్ప అన్నాన్ని పట్టుకుంటారా చెవితో శబ్దాన్ని పట్టుకుంటారా అన్నాన్ని పట్టుకుంటారా అలాగే సయద్ధనత్ వాచ అగ్రహయిష్యత్ అభివ్యాహృత్యవృ అన్న ఇవన్నీ లు ప్రయోగాలు ఒకవేళ ఆది పురుషుడు విరాట్ పురుషుడు అన్నమును వాగింద్రియంతో పట్టుకున్నాడు అనుకోండి సపోజ్ ఎటు మీన్స్ ఎది సహా విరాట్ పురుషుడు ఎనటు ఈ అన్నమును వాగింద్రియంతో పట్టుకొని ఉన్నట్లయితే అప్పుడు ఏమయ్యేది అన్నం అభివ్యాహృత్య ఏవ అత్ర వాగేంద్రియంతో పట్టుకోవడం అంటే అర్థం ఏంటి వాగేంద్రియంతో ఆ అన్నమును అన్నమును గురించి పలుకుట ఈ అన్నము బాగుంది ఇలా ఉంది అలా ఉంది అని పలికేసి తృప్తిని చెంది ఉండేవాడు అనే అర్థం అంటే ఏమైనట్టు అక్కడికి ఆయన వాగింద్రియంతో పట్టుకోలేకపోయాడు ఆ కారణంగా తృప్తి తృప్తి కలుగలేదు ఓకే రుంగులు ప్రయోగాలు అలా ఉంటాయి ఆ రకంగా కర్మ ఆ క్రియ ఆ విధంగా జరుగుతున్నట్లయితే రుంగు ప్రయోగించరు క్రియాతి పట్ట అతిపత్తి అంటే క్రియ జరగలేదు అప్పుడు మాత్రమే లృంగుని ప్రయోగిస్తారు కాబట్టి వాజేంద్రియంతో కనుక ఉన్నట్లయితే అంటే వాగేంద్రియంతో పట్టుకోవడం అంటే వాగేంద్రియంతో అన్నమును వర్ణించుటే పట్టుకోవడం అలా వర్ణించేసి తృప్తి చెంది ఉండేవాడు అలా అవ్వలేదనమాట ఓకే దానికి భాష్యం చూద్దాం తదే నదన్నం లోకపాలే ముఖే సృష్టం సత్ మూషకాది మర్జాదిగోచర గోచరే సన్ మమృతరీ మరా కచ్చ పరా సత్ అత్రూన్న అతీతిఘాంసత్ అతిగన్తుమైతే పలాయం ప్రారభతే స్వవాక్యాన్ని శంకరులు చక్కగా నిరూపించాడు తత్నత్ అన్నం ఆయి అన్నం ఆయి అన్నం అంటే ఏంటండి లోకపాలకూల ప్రయోజనము కొరకు సృష్టింపబడినది ఎదురకుండా ఉన్నది ఆయన సృష్టించాడు లోకపాలకులకు ఆకలి వేస్తే వాళ్ళ ఆకలి తీర్చుటకై వాళ్ళ ప్రయోజనము విషయమై సృష్టించినాడు ఓకే అవిధముగా సృష్టింపబడిన అన్నము అభిముఖే సత్ ఎదురకుండా ఉన్నది ఉంటే దాన్ని తిందామని వీళ్ళు అనుకుంటారు కదా మరి పిల్లికే పిల్లి చూస్తుంది ఎలక పిల్లి చూస్తుంటే పిల్లి ఎదురుకుండా ఎలక ఉంది ఎ మోషకాది మార్జారాది గోచరే సన్ సన్ అంటే ఉన్నది ఇది మోషకము అంటే ఎలుక ఎక్కడ ఉన్నది మార్జారము యొక్క గోచరమున్నందు అంటే మార్జారానికి అందుబాటులో ఉన్నది గోచరం అంటే అందుబాటు దాన్ని కనబడుతో పట్టుకోవడానికి వీలుగా ఉన్నది ఆదిశబ్దం చేత మేక పూలి అలాంటివి మీరు తీసుకోవాలి అప్పుడు ఆ మోషకం ఎందుకు ఏం చేస్తుంది పారిపోతుంది ఎందుకు పారిపోతుంది మా అమ్మ మృత్యురన్నాదహ ఇది మసా ఎదుర్కొండా ఈ పిల్లి నా మృత్యువు ఎందుకని అన్నమును తినేది అన్నం అంటే అన్నము నన్ను తినేస్తుంది నాకు మృత్యువైపోతుంది ఈ పిల్లి అని ఆ వెనుక వెనక్కిపోతుంది అలాగే ఇక్కడ కూడా ఈ సృష్టింపబడిన అన్నము ఇది మత్వా అయ్యో పోయి ఈ విరాట్ పురుషుడు నన్ను మింగేస్తాడు అని తలచి పరాగంచతి ఇది పరా పరాక్ అంచతి అనే విగ్రహ వచ్చిందండి పరాక్ పరా అంచతి పరాక్కంచతీ అండి ఏమిటి పరా అంచతీ అని ఉండాలి పరా అంటే పరాక్ అంటే పరా పరాక్ అనే అర్థంలో పరా పరా అంచతి అంచు గత వెనుకకు పురా అంటే ముందుకు పోతుంది అన్నం ఒక పరాసత్ వెనుకకు అడుగు వేసినట్టిదయ్యి తర్వాత అతి అనుంది అతి మంత్రంలో అతి అంటే దాటివేయుట ఎవరిని దాటివేయాలి అత్రూని అతీత్య ఈ తినేటువంటి లోకపాలకులను దాటి అతిఘాంసత్ అంటే అతి గంతుం ఐచ్చట్ ఓకే గంతుం ఐచ్చట్ అతి అతి అతి గతి వచ్చింది సో వెళ్ళుటకు కోరను ఓకే అంటే వీళ్ళని వెనక గడుగు వేసి వీళ్ళని దాటి వెళ్ళిపోదామంటే వీళ్ళని తప్పించుకుని వెళ్ళిపోదామని అన్నము కోరుకున్నాను అంటే అర్థం ఏంటండి పలాయతం ప్రారంభత ఇచ్చ పారిపోవటకు ఆరంభించను అని అర్థమవుతాయి తమ్ అన్నాప్రాయం మలోకలోకపాల సంఘాత కార్యకరణ లక్షణ స్పిండ ప్రథమ అన్నా అపశ్యన్ తదన్న వాచా మదనవ్యాపారేణ అజిఘోక్ష అగృహీతు్రహీతు సో అన్నం ఎప్పుడైతే వెనక్కి అడుగు వేసి పారిపోదామని ట్రై చేసిందో ఆ అన్నము యొక్క అభిప్రాయమును గుర్తించి ఆ విరాట్ పురుషుడు విరాట్ పురుషుడంటే ఏమిటి ఈ లోకపాలకులందరూ కలిసి ఒక పిండంగా తయారని ఆశ్రయించుకుని ఉన్నారు కదా ఆ లోకపాలకుల యొక్క సంఘాతము సముదాయము ఆ పురుషాకారాన్ని వాళ్ళు పట్టుకుని ఉన్నారు కదా ఆ సముదాయము అది ఏ రూపంగా ఉన్నది కార్యకరణ లక్షణ ఓకే దేహము ఇంద్రియములు అనే రూపంలో ఉంది దేహం పురుష దేహము ఇంద్రియములు కన్ను చెవి ముక్కు అలాగా ఒక్కో ఇంద్రియములు ఒక్కో గోళము ఒక్కో ఇంద్రియము ఒక్కో దేవత ఆ అది ఆ అది పిండము అంటే పురుషాకారం మనుష్యాకారం అది మొట్టమొదట పుట్టిన విరాట్ ప్రథమ చత్వ అది మొట్టమొదటి పుట్టింది అంటే అది తప్ప మరేది లేదు మరి ఏ ప్రాణి లేదు అదే ఉండేది అవిరాటే ఉన్నది అది చుట్టూ చూస్తుంది ఈ అన్నాన్ని ఇంకా తినేవాళ్ళే వాళ్ళైనా ఉన్నారేమో అని చూసింది అన్యాశ్య అన్నాదాన్ అపశ్యం ఇప్పుడు అన్నం ఉండాలంటే అక్కడ తినేవాళ్ళు ఇంకా ఇద్దరు నేను ఊరుకుంటాను వాళ్ళు తింటారు ఇక్కడ అలా లేదు ఇక్కడ ఎందుకంటే విరాట్ ప్రథమగా అది మొట్టవరం పుట్టిందని ఇంకా ఇంకా రెండోది పుట్టినా లేదు దేవతలు మనుషులు వెంకయ్య పుట్టలేదు ఒకే పిండం సరైతే ఈ అన్నాన్ని నేను తప్ప ఇంకా తినీవాళ్ళు ఎవళ్ళు లేరు అని గ్రహించి అపశ్యం ఇంకెవళ్ళు కనపడకపోవటం వలన ఆ అన్నము తినటకు ప్రయత్నించింది ఎలా తినాలి ఒక ఇంద్రియాన్ని ఉపయోగించి తినాలి వాయింద్రియముతో వాయింద్రియంతో తిండదంటే ఏమిటి వదన వ్యాపారం చేసి ఈ అన్నమును నేను తింటున్నాను అనేదో ఒక పలుకును పలుకుట ద్వారా తినే తినేసేద్దామని కోరుకున్నది తదన్నం నా శక్నోత్ నా సమర్థోవత్చా వదన క్రియయా గ్రహీతుం ఉపాదాతు సరే విరాట్ పురుషుడు ఆ అన్నమును వదనం వ్యాపారము చేత అంటే పలుకుట అనే పని చేయుట ద్వారా గ్రహించుటకు తినుటకు సమర్థుడు కాలేదు సప్రథమీ అనేది అలా అర్థం ఉంటుంది అసలు ఎత్ అనేది ఎక్కడుంది మంత్రంలో ఉంది దానికి అర్థం ఏంటి ఆ స్టైల్ తెలుస్తుందా లేకపోతే ఏదో నేను అంటున్నాను మీరు అంటున్నారు పాట పాట నేను పాడతాను నాకు భజన చేస్తూ ఉంటుంది ఈ భజన చేసే ఓ పాండురంగా అంటే అందరూ ఓ పాండురంగా అంటారు మీరు ఊపాండురంగా సాయి బాబా అంటే అందరూ సరే ఉండదు వీడు అలా ఉన్నారా లేకపోతే అదేమన్నా అర్థం అవుతున్నా ఓకే హా హా అంటే టా అర్థం మంత్రంలో ఉంది టా అప్పుడులా ఇంగిత కథ ఎనత్ వాచాగ్రహయి గృహీతవా అన్నం సర్వే తార్యభూత్యా అభివ్యాహృత అన్నమ్య విష్యత్ ఆయన మొట్టమొదట పుట్టిన శరీ ఎవడు విరాట్ ఆ విరాట్ కనుక వాగ్ వాగ్ వ్యాపారముతో అంటే వాగింద్రియముతో అన్నాన్ని పట్టేసుకుని తినేసి ఉన్నట్లయితే ఈనాడు కూడా సకల ప్రాణులు ఆ విరాట్ నుంచే పుట్టేవి కనుక తత్కాయభూతత్వం అది రాత్రి నుంచే పుట్టే కనుక సకల లోకము అంటే సకల ప్రాణులు కూడా అన్నమును పలుకి పలికి మాటవాడి అభివ్యాహృత్య మాటలాడి అన్నమును అన్నమును గ్రహించేసి తృప్తిని పొంది ఉండేది అదేలాగా ప్లేటిడ్లీ వడ మంచి చట్నీ సాంబార్ తృప్తి కలిగిపోయింది అలా అయ్యింది ఆయన అలా తింటే ఆయన దగ్గర కూర్చొని కనుక మనందరం కూడా అలాగే అయ్యింది మన నా చేయిత దృష్టి కానీ మరి అలా లేదుగా సో కాబట్టి వదన వ్యాపారం ద్వారా పట్టుకున్నా పట్టుకోలేకపోయాడు అన్నది మనకి తెలిసిపోతూ ఉంది అతో నాశక్నో వాచాగ్రహీతు ఇవగచ్చామహర్వజోపీ ఎప్పుడు కూడా మనం నేను పాఠంలో చెప్తూ ఉంటాయన్నమాట మీరు హిరణ్య గర్భుల్ని తెలుసుకోవాలంటే మిమ్మల్ని తెలుసుకోండి మిమ్మల్ని మీరు తెలుసుకుంటే హిరణ్య గర్భుడు తెలుసుకుంటారు ఈ దొంగను పుట్టుకునే పోలీసులకి ఫోటో ఇస్తారు స్కెచ్ ఇస్తారు ఈ ఫోటో ఇస్తారు ఆ ఫోటో గెల్లో పెట్టుకుంటారు ఎవరినైనా కనపడి వీడు అవునని డౌట్ వచ్చినప్పుడు స్కెచ్ చూస్తుంటారు ఎవలవాడి దొంగ ఉన్నదా తెలుస్తుంది ఆ రకంగా మీకు హిరణ్య గర్భుడు గురించి ఏం తెలియాలన్నా మీకేసి చూస్తుంది మీరు పలికి తృప్తిని పొందుతున్నారా లేదు కదా కాబట్టి హిరణ్య గర్భుడు కూడా పలుకుట ద్వారా అన్నమును తినే ఉం తిని అని మీరు తెలిసేసుకోవచ్చు అదేంటారు అత ఇందువలన అవగచ్చామ మనది తెలిసిపోతుంది ఏమని పూర్వజుడు కూడా పూర్వజుడంటే హిరణ్య ఆయన కూడా వాజింద్రియంతో అన్నాన్ని పట్టుకోలేకపోయారు అని మనకి తెలిసినది మంచిది మంత్రం త ప్రాణేనాదిఘోక్ష ప్రాణేన గ్రహీతం అది అప్పుడు పెత్తంటే అన్నమును ఆ విరాట్ పురుషుడు ప్రాణముతో ప్రాణమంటే శ్వాస కాదు ధ్యానం ధ్యానేంద్రియంతో పట్టుకుందామని కోరాడు కానీ ధ్యానేంద్రియంతో పట్టుకోవడానికి ఆయన వల్ల కాలేదు సద్ధైన ప్రాణేనాగ్రహయిష్య అభిప్రాణ్య హ అభిప్రాణ్య అంటే ల్యబంతం లబంతం ఓకే అభి అభిప్రాణ్య అని పెట్టుకోవాలి ఎందుకంటే ప్రాణము కదా అభిప్రాణ్య అలాగే ఉందా నేర్పిస్తున్నాం మనం అభిప్రాణ్య ల్యబంతం అది అభిముఖముగా ప్రాణ ధ్యానంతో పట్టుకుని అంటే ఆ ఘ్యానించి అని అర్థం ఆఘ్రాయ అని అర్థం ఓకే కాబట్టి ఆయన కనుక ఈ అన్నమును అభిముఖముగా ఉన్న అన్నమును ఘానేంద్రియంతో కనుక గ్రహించేసి ఉన్నట్లయితే మనం కూడా ఈనాడు ముక్కుతో వాసం చూసేసి తృప్తిని పొంది ఉండేవారము రచయిత దృష్టి చక్షుషా గ్రహీతు అప్పుడు ఆయన ఏం చేశాడంటే నేత్రేంద్రియంతో అన్నాన్ని భక్షించద్దామని చూశాడు చూపు ద్వారా కానీ భక్షించలేకపోయాడు ష్యత్ దృష్ అ ఒకవేళ ఆ విరాట్ పురుషుడు కనుక కంటి చూపుతో అన్నమును గ్రహించేసి ఉన్నట్లయితే మనం కూడా అదేవిధంగా కంటితోటి చూసేసి తృప్తిని పొంది ఉండేవారం కానీ అలా త్రోత్రేణాది ఘక్షేణ గ్రహీతు ఆయన శ్రోత్రేంద్రియంతో పట్టేస్తున్నామని అన్నాన్ని భక్షించేద్దామని ట్రై చేశాడు కానీ శ్రోత్రేంద్రియంతో భక్షించలేకపోయినాడు సజద్ధైనతి శ్రోత్రేణాగ్రహయిష్యత్ శ్రుత్వాహైవా అప్రప్స్యత్ అయినా ఒకవేళ శ్రోత్రేంద్రియంతో అన్నాన్ని తినేసి ఉన్నట్లయితే మనం కూడా శ్రోత్రేంద్రియం ద్వారా అంటే విని ఇడ్లీ సాంబార్ అనేప్పటికీ అది వినేసి మనకి తృప్తి కలిగి ఉండేది కానీ అలా లేదు ఆ అన్నమును విరాట్ పురుషుడు స్వగింద్రియంతో అంటే చర్మంతో పట్టేసుకుందామని ట్రై చేసాడు అంటే ఇలా టచ్ చేసేట టచ్ చేస్తే కడుపు నిండిపోవాలన్నమాట కానీ స్వగీంద్రియంతో ఆయన పట్టుకోలేకపోయినాడు సజద్ధయినష్య స్ప్ర ఆ విరాట్ పురుషుడు కనుక చర్మము రగింద్రియంతో స్పృశించేసి అన్నమును తినేసి ఉన్నట్లయితే మనం కూడా ఆహారమును అలా సృశించుట ద్వారా మనము తృప్తిని పొంది ఉండేవాహారం కానీ అలా నైతదస్యన అర్థం అది లృంగ్ అర్థం శంకరుడు నైతదస్యే స దట్ ఇస్ దీనింగ్ ఆఫ్ లృంగ్ తన్మనసాజిఘ్రక్షక్నోత్ మనసాగ్రహీతు సద్ధైనన్ మనసాగ్రహయిష్యైవాప్స్యత్ అప్పుడు ఆ విరాట్ పురుషుడు అన్నమును మనస్సుతో మనస్సుతో అంటే సంకల్పము మనస్సు యొక్క వ్యాపారం సంకల్పం సంకల్పముతో తినేద్దామని ట్రై చేశాడు అంటే నేను ఈ అన్నమును తినేస్తున్నాను అలా తినేద్దామని ట్రై చేశాడు అలా మనస్సుతో అన్నం అక్కడే ఉంది ఆయన ఏమి తినలేకపోయినాడు మనసాగ్రహిష్యత్ అన్నమత్ర ఆ విరాట్ పురుషుడు కనుక ఆ అన్నమును మనస్సుతో గ్రహించేసి ఉన్నట్లయితే మనం కూడా ఈనాడు మనస్సుతో సంకల్పించేసి తృప్తిని చెంది ఉండేవారు కానీ అల్లాలేదు ఆ విరాట్ పురుషుడు అన్నమును జననేంద్రియముతో భక్షించుటకు ప్రయత్నం చేసినాడు కానీ సమర్థుడు కాలేకపోయినాడు సద్ధైన చిత్రం శిష్ణంతో కనుక అన్నాన్ని గ్రహించి ఉన్నట్లయితే మానవుడు శిష్ణము ద్వారా విసర్జించి తృప్తిని పొంది ఉండేవాడు ఎందుకంటే శిష్ణ వ్యాపారము పట్టుకోవడం కాదు విసర్జించడం కాదు బాత్రూమ్కి వెళ్ళొస్తే కడుపు నిండిపోవాలన్నట్టుగా ఉండేది ఆయన కనుక గ్రహించి కాలేతు కాలేదు భాష్యం సమానముత్తరం ఏమైనా తర్వాత మంత్రాలు ఆ మొదటి మంత్రంలో అదే ఉంటాయి తత్ తటంటే అన్నము రానైనా ధ్యానంతో తక్షుష ఆ అన్నమును చూపుతో తత్శ్రోత్రేనా ఆ అన్నమును వినికిడితో తత్వచ అన్నమును త్వగింద్రియముతో తన్మనసా ఆ అన్నమును సంకల్పముతో తిష్ణేనా ఆ అన్నమును జననేంద్రియముతో తేన తేనా కరణవ్యాపారేణ వాటికి ఉండే వ్యాపారం ఉంటుంది ఒక ఉంది ఇంకో వ్యాపారం ఉంటుంది ఆ వ్యాపారము ద్వారా అన్నమును పట్టుకుని గ్రహించుటకు అంటే భక్షించుటకు ప్రయత్నం చేసి సమర్థుడు కాలేదు తర్వాత ఏమైంది అని తదపానేది అప్పుడు అపానము ద్వారా దానిని పట్టుకొనబోతుంది తినగోర అపానము అంటే లోపలికి పీల్చే గాలి నేను చాలాసార్లు పాఠం ఇస్తూ ప్రాణం అంటే వీడికి పెట్టేది అపానం లోపలికి పీల్చే గాలి నాభిక్కడంలో ఉండే అపానం అది వేరు దట్ ఈజ్ లోపలికి పీల్చే గాలి అంటే నోట్లో బాధేసుకొని లోపలికి గ్రహించడం ఉండే అపాన వృష్టి ఇప్పుడు ముక్కుతో పిలిచినా నోటితో పిలిచినా లోపలికి పోతుంది గాలి అది అపాన వృష్టి తద్వారా అన్నమును గ్రహించుటకు ప్రయత్నించాడు సమర్థుడైనాడు తత్ ఆవయత్ అన్నాన్ని గ్రహించాడు ఆ యత్ ఆవయత్ తు అని నిరుక్తి కూడా ఉంది శ్లేష ఆవయత్ గ్రహించేశాడు కనుక ఆ అపాల వృత్తికి అని పేరు వచ్చింది అపాలో వాయు ఎత్ ఆవయత్ ఏనా ఆవయత్ తేన వాయువుచ్చియట వాయువుకి నిరుక్తి నిరుక్తి అంటే ఎటిమాలజీ తెలిసిందే అని కూడా ఆ ఆవయత్ అనే పదం అంతేతనే వాయు శబ్దం ప్రయోగించబడుతోంది అపాను వాయు అన్నారు ఎందుకని దాంతో లోపలికి గుర్చేస్తున్నాడు అనే అర్థంలో ఆవయత్ అనే అర్థంలో వాయు శబ్ద ప్రయోగం మంచిది సైషోర్ణ గ్రహ అది సంగతి ఎత్ వాయు వర్త ఏదైతే వాయు అనేది గలదో సష సహ ఎష సంధి చేస్తే స ఏష అవ్వాలి కానీ ఛాందస ప్రయోగంలో స ఇష అవుతుంది కనుక అసలు కానీ పాణిని మహర్షి ఛాండసనే అక్కర్లేకుండా కవిత్వంలో కూడా పాదపూరణానికి అవసరమైతే సంధి చేసుకోమన్నాడు స ఏష అన్నప్పుడు ఏమని చెప్పాడంటే సోచి లోపే చే పాదపూరణం అని సోచ సహ పక్కన అచ్చున్నప్పుడు ఆ నిసర్గ లోపిస్తే పాదపూరణం అవుతుంది అన్నప్పుడు లోపం చెప్పుకోవాలి అని చెప్పాడు అప్పుడు స అవుతుంది లోపం చెప్తే దానికి అవృద్ధి రాద ఇచ్చొచ్చి సరిహా అవుతుంది పాదపూరణం కోసం పెట్టుకోవసరం అయితే అలా అని కాళిదాసు ఉపయోగించాడు దాని చోట అక్కడ కౌమిదిలో ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ కూడా అదే టైపు సహా ఏ సహా కాస్త సరిహా అయి ఓకే కాబట్టి ఈ వాయువు అనేది ఉన్నదో ఎత్తటే యహానర్థం వాయువు అనేది ఏదైతే ఉన్నదో ఈ వాయువు అంటే అపానం వ్యాప అపాన వృష్టి అన్నస్య గ్రహ ఆహారమును పట్టుకునేది అలా పట్టుకుంది ఆవయత్ ఎవయత్ తస్మాం వాయువు ఆవయత్తులో ఆ ఉపసర్గ అవయత్తులో ఆ అడాగం ఇంకా వయ మిగిలింది ధాతువు అది అసలు ధాతువు వే అనే ధాతువుడికి షప్పొస్తే ఏమవుతుంది సార్వధాతుకుల అకారంలో షప్పు వస్తున్నాయి చెప్పొస్తే అవుతుంది వే అవయా అయినాయి వే ఆ వేకి గుణం కాస్త వృద్ధి చేసి మళ్ళీ ఆకారం పెడితే వాయా వచ్చి ఇది వచ్చి అది వచ్చి వాయు అయింది అనమాట ఎటు వాయు వర్త ఏదైతే వాయువు అనేది ఉన్నదో అంటే అపానవాయువు ఏదైతే ఉన్నదో ఈ అపానవాయువు ఏమిటో తెలిసినా వై నిశ్చయముగా అన్నయు అన్నమేనాయ్యా ఇది ఎందుకంటే దీని ద్వారానే అన్నాన్ని మీరు భక్షిస్తున్నారు కనుక దీనికి అన్నం పేరు పెట్టేశారు ఇది అన్నమే పైగా అన్నమే కాదు ఆయుష్ ఆయుద్దాయం కూడా ఇదే అన్నం లేకుండా ఆయుద్దాయం ఉండదు అన్నం వినబట్టే వీడు నాలుగు కాలాల పాటు బ్రతుకుతున్నాడు అన్నంచ సహ తత్ అన్నం సహ ఆయు అదే తతే తతే ఆయు ఆయు ఆయుం అన్నం చ తత్ అది అన్నము ఆయుద్ధాయుము అయింది కనుక ఈ అపార వాయువు అన్నాయు అనబడును పశ్య అపారైన వాయు ముఖ చిిద్రేణ తదన్నం అది ఘక్ష అది అవిరాట్ పురుషుడు ఏం చేశాడంటే అపాన వాయువుతో అంటే చిల్లు ద్వారా లోపలికి వెళ్ళే వాయువుతో ఆ అన్నమును తినగూరని తదావయత్ తినేశాడు అంతే తినగోరను తినేసాడు ఓకే ఎస్మాదవయత్తు తస్మాద్ వాయురితి వాయు శబ్దస్ వేధాతో వ్యుత్పత్తి కల్పిత అని కింద పాపం ఆయన రాసి పెట్టారు ఓకే తినేశాడు తదన్నం ఏం జగ్రహ అషితవాన్ ఆవయతంటే అషితవా అన్నమును ఈ ప్రకారముగా తినాడు గ్రహించినాడు జ తమ దేర్ఘో రస్వామి అసితవాన్ కానీ దీంతో సంధి చేస్తాడు సంధి చేస్తే దీర్ఘం సో మీరు అర్థం కాదు అసితవాన్ ఓకే తేన స ఏషానవాయు అన్న సహ అన్నగ్రాహక ఇతట్ యద్వాయు వాయు అక్కడ నేను అన్నానమాట యద్వాయుగ బాబు పుల్లింగం ఉన్నారు కదా అని పెట్టుకోమన్నాను ఎత్తంటే యో వాయు ఏ వాయువు గలదో ఆ వాయువు ఆకారణం చేత తేన అంటే ఆ కారణం చేత అంటే దాని చేతను తినేశాడు కాబట్టి అపానవాయువు ఉన్నదే దీనికి ఒక పేరు అన్నస్య గ్రహ ఇది అన్నమునకు గ్రహము గ్రహము అంటే పట్టుకునేది అన్న అర్థం అన్నమును పట్టుకుని లోపలికి తినేది ఇచ్చేత గ్రహ అన్నస్య గ్రహ అన్నదానికి అన్న అన్నగ్రాహక ఇచ్చేత అంటే అన్నమునకు పట్టుకునేది అని అర్థం యద్వాయునుంటే యో వాయును మార్చుకోండి అంతేకాదండి అన్నశ్రహ మాత్రమే కాదు ఇంకో పేరు ఉంది దానికి అన్నాయు అన్నబంధన అన్నజీవన వైప్రసిద్ధం స ఏషయో వాయు అది వై అంటే ప్రసిద్ధం అని అర్థం ఓకే చాలా ప్రసిద్ధమైన విషయం ఏమిటో తెలిసిన ఆయి ఏ వాయువు అంటే ఏ వాయువుతో విరాట్ పురుషుడు అన్నమును వాయువు దీనికి ఇంకో పేరు చెప్పాను దీనికి బిరుదు ఒకటిచ్చాను యువత బిరుదు అన్నాయు అని బిరుదిచ్చారు అన్నాయు అంటే నేను అన్నం చెత్తతో ఆయుష్ అని చెప్పాను అలా వద్దు అన్నం బహుగ్రీహి చేయండి కర్మధార వికారం మార్చుకోవాలి భాష్యాన్ని బట్టి ఏదో చూడగానే ఏదో చెప్తాం దాన్ని సందర్భాన్ని బట్టి మార్చుకోవాల్సి వస్తుంది ఆయు అంటే ప్రాణమును నిలబెట్టేది ఆ అపాన వాయువును నిలబెట్టేది అన్నం తింటేనే ఆ వాయువు నిలబడుతుంది వాయువు అంటే గాలి పెరుగుతుంది అంచేత్ర భోజనం మానేస్తే పోతాడు ప్రసిద్ధనేమిటంటే అన్నం దామ అని బహుదారం యుగంలో వచ్చింది నాకు గుర్తున్నది శిశు బ్రాహ్మణమని రెండో అధ్యాయంలో రెండో బ్రాహ్మణం అనుకుంటారు శిశు బ్రాహ్మణం మూడవది నాలుగవది బ్రహ్మ విద్యా బ్రాహ్మణం ఒకటి నాలుగు రెండులో ఒకటి శిశు బ్రాహ్మణం టూ టూ రెండులో రెండు కరెక్టే రెండవ బ్రాహ్మణం శిశు అక్కడ అన్నందామా దామ అంటే కట్టు త్రాడు ఆ వాయువును కట్టేసిన త్రాడు అంటే వాయువుతో చెదిరిపోకుండా కట్టేసే త్రాడు అన్నము అంటే అన్నం పడేస్తూ ఉంటే ఆ వాయువు కట్టేసి కాబట్టి అన్నమే ఆయు అంటే బంధనము అంటే పట్టి ఉంచేది దేనికో ఆ వాయువును అన్నాయు అంటారు అని ప్రసిద్ధి అన్నాయు అన్నబంధన అన్న అన్నమే నిలబెట్టే జీవంగా నిలబెట్టడం జీవ ప్రాణధారణే అన్నమే నిలబెట్టేదిగా గలది అన్నం జీవనం ఎస్తే సహ అన్నం ఆయు సహ అన్నం బంధనం ఎస్సే సహ ఓకే ఆ వాయువుకి ఆ పేరు మంచిది మళ్ళీ ఆ విరాట్ పురుషుడు సంకల్పించాడు ఏమని నేను లేకుండా మధురతే నేను లేకుండా ఇద మొత్తం పంచమే ఋతే వస్తే పంచమే వస్తుంది నేను లేకుండా ఇది ఎలాగ నిలబడుతుంది అని అనుకున్నాడు ఆ విరాట్ ఆఫ్రికాలో ఒక అసలు సృష్టికి పూర్వము నీళ్లు ఉన్నాయి గాలుంది ఆకాశం ఉన్నది దేవుడు ఉన్నాడు దేవుడి పేరు బొంబడు ఆ దేవుడు ఆ నీళ్లున్నాయి ఆకాశం ఉంది గాలుంది ఇంకేం లేదు ఆయన ఉన్నాడు ఆయన కడుపులో బోట్లు వచ్చాయి కడుపులో బోట్లు వస్తే వాంతి చేస్తే బోట్లు తగ్గుతాయి కదా వాంతి చేశాడు సూర్యుడు వచ్చాడు ఆ వాంటిని అంటే కడుపులో సూర్యుడు ఉండబెట్టి ఆయన కడుపులో కొట్లు వచ్చేవాడు ఇలా వాంతి చేసేస్తే ఆయన కడుపులో కొట్టదాయి లోకానికి సూర్యుడు సూర్యుడు కావాలి కదా గాలి నీరు ఉంటే సూర్యుడు వచ్చాడు వారేముందని ఆ సూర్యుడిని పెట్టుకున్నాడు ఇంకొకళ్ళ సేపు మళ్ళీ కడుపులో పొట్లొచ్చాడు ఇదొక మళ్ళీ వాంతి చేశాడు చంద్రుడు వచ్చాడు ఇలా ఉంటాయి వీటిని మిక్స్ అని అంటారు కథ అంటే సృష్టికి పూర్వం ఏముంది అని ఎవడి కథ వాడు చెప్తాడు ఓకే అనిష్టాట్లేమన్నాడు తెలిసిన అసలు సృష్టికరం లేదన్నాడు అనిష్టాట్లు మనకు దేవిని మహర్షి లేటు కూడా అంతే అన్నాడు సృష్టికరంగా అందుకేనే పూర్వమీమాశకులకు దేవుడు అనేది ఏముండదు ఉంటుంది దేవుడు వాళ్ళు ప్రాచీన మీమాంసకులు ఒప్పలేదు అలానే జలం మీమాంసకులు ఉంటారు పాత మీమాంసకులు ఈ కొత్త మీమాంసకులు వచ్చి దేవుణ్ణి పెట్టుకున్నారు ఖండ దేవుడు మొదలైన వాళ్ళు వచ్చి పెట్టుకున్నారు దేవుణ్ణి ఎన్ను పెట్టు భయపడి పెట్టుకున్నారు వాళ్ళైతే పాపం శబరస్వామి జయనుని మహర్షి కుమారని భట్టు అయితే మాకు దేవుడు అక్కలక్కర్లేదని అలాగే నిలబడిపోయారు వాళ్ళు అరిష్టాటు లేదు దేవుడు అక్కల ఇలా ఉంటుంది ఆలోచనలు చేసి వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి ఆలోచనలు లేకుండా దూడు బస ఉన్నలాగా అఖండ మండలా కాలం అని ఎలా పాటలు పాడుకుంటూ కృష్ణ గారికి ఏముంటుంది మేము అది నేను లేకపోతే ఇదంతా ఎవరైపోతుంది అని ఆయన సంకల్పించారు భాష్యం కూడా ఉన్నాయా సోకలకపాలసంఘాతస్థితి అన్న నిమిత్తం కృష్ణుస్థితి సమా స్వామీవీక్షత అంచేతంగా నేను భాష్యం చూడమన్నా భాష్యం చూస్తే మనకి క్లియర్గా పోతున్నాయి సహా అంటే ఆ విరాట్ పురుషుడు ఈ క్షత సంకల్పించాడు ఆయన ఎలా సంకల్పించాడో తెలుసినా ప్రభువు మహారాజు సంకల్పించినట్టుగా సంకల్పించాడు ఆయన ఎప్పుడు సంకల్పించాడు అన్న నిమిత్తం స్థితిని కృష్ణ అన్నము నిమిత్తముగా కలిగిన స్థితిని చేశాడు సృష్టి అయిన స్థితి చేస్తున్నాడు ఆ స్థితి శ్రీలింగం అంటే తన అన్న నిమిత్తం స్థితికి నిమిత్తం ఏమిటి కారణం ఏమిటి తిండి తిండి ఉంటే స్థితి ఉంటుంది అయితే పోతాడు అందరూ అన్నము నిమిత్తము స్థితిని చేసినాడు ఎవరికి లోకములకు లోకపాలకుల యొక్క సంఘాతములకు ఈ లోకపాలకులన్నీ ఉన్న సంఘాతము అంటే విరాట్ దేహం ప్రథమ దేహము ఈ లోకములు అంభోమరీచి మరమాత వీటన్నిటికీ ఒక స్థితిని ఏర్పాటు చేశాడు అన్నాన్ని పెట్టి ఆయన చేసిన పని ఎలా ఉంది అంటే మహారాజు పురము ఒక నగరాన్ని ఏర్పాటు చేస్తాడు దాంట్లో పౌరులను పెడతాడు జనులను పురజనులను వాళ్ళని పరిపాలించేటువంటి అధికారులను పెడతాడు పెట్టి వాళ్ళకి అక్కడ భోజన వ్యవస్థ చేస్తాడు అలాగే చేశాడు ఆయన చెప్పండి సహా ఏవం స్వామీ చెప్పండితపాల స్థితి సమాం ఇవరపౌర ఓహో అలాగా అలా వచ్చిందరే మళ్ళీ చెప్పాం సహ స్వామీవ స్వామీవ పుర పౌరతత్పాలయతృస్థితి సమాం అన్న నిమిత్తం లోకలోకపాల సంఘాత స్థితి అది అన్వయం అదా ఆయన సంకల్పించాడు ఏమను సంకల్పించాడు నేను లేకపోతే ఇదంతా ఏమైపోతుంది అని అన్నాడుగా కథన్ కారేణి వితర్కయన్ ఇదం మధుతే మామంతరణ పురస్వామినం ఎదిదం కార్యకర్ణ సంఘాత్యం వక్ష్యమాణం కథం ఖు మాంతరణ స పదార్థం సత్ అంటే వితర్క ఊహ చేస్తున్నాడు ను వితర్కే ఇది వితర్క అని ఊహ చేస్తున్నాడు ఏమని కథం అని ఊహ చేస్తున్నాడు కథం అంటే కేల ప్రకారేణ ప్రకారవచన థానే తద్ధిత ప్రత్యయం దానికి ప్రకారం తథం తథా అంటే ఆ ప్రకారం కథం ఏ ప్రకారముగా థాథం నుండు కూడా ఏ ప్రకారముగా అని ఆలోచించుకున్నాడు ఇదం అంటే ఇది ఇదంటే ఏదో తెలుసు అండి దేహము ఏది ఇదము ఏ ఇది గలదు ఇదంటే దేహము ఇంద్రియముల యొక్క సమూహము కార్య అది పుట్టింది కార్యకరణ సంఘాతం అనే కార్యము అదే పుట్టింది అది దాని గురించి ఇంకా చెప్పబోతున్నారు కూడా లక్ష్యమాలు ఇంకా చెప్పబోతున్నారు ఇది కథన్ను కలు ఇది ఎలా ఉండగలుగుతుంది నేను లేకపోతే మధురతే మామంతరేనా ఎలా ఉండగలుగుతుంది అలాంటి డౌట్ ఎందుకు వచ్చిందో తెలిసిన పరార్థం సత్ ఇక్కడి నుంచి ఓ ప్రిన్సిపుల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు భాష్యకారులు ఈ శంకరులకి ప్రిన్సిపుల్ చాలా ఇష్టం ఈ ప్రిన్సిపుల్ సాంక్ష్యులు పెట్టుకున్నారు ఇట్లసిల్ ఈయన భాష్యకారులు వాళ్ళ దగ్గర నుంచి దీన్ని అరువు తెచ్చుకొని వాడుకుంటూ ఉంటారు ఏమిటా ప్రిన్సిపల్ అంటే సంఘాతస్య పదార్థత్వం అని ప్రిన్సిపల్ వాళ్ళ సూత్రం అది కపిల మహర్షి చెప్పిన సూత్రం సంఘాతం ఏదైనా పదము కొరకు ఉద్దేశించబడుము అని అర్థం అంటే ఉద్దేశించబడ్డా పదము అంటే ఏమిటో తెలుసిన దానికంటే ఇతరము దానికంటే పైది పరమాత్మ ఇల్లు సంఘాతం ఇల్లు కంటే పరం ఏది యజమాని ఇంకే ఉన్నారు పరం ఇల్లు సంఘాతం అంటే అనేక వస్తువులను ఒక చోట ఎప్పుడూ కూడా అనేక వస్తువులను ఒక చేర్చి తయారైంది ఏది అది పరము కొరకు ఉద్దేశించబడి ఇల్లు అంటే ఇటకలు గోడలు తలుపులు కిటికీలు ఇవన్నీ ఒక చోట పెడతారు అవన్నీ ఒక చోట ఉంటే అందంగా ఉంటాయన్నా అందుకోసం పెడతారా పెట్టరు కదా అవన్నీ మమ్మల్ని ఒక చోట పెట్టండి రా మీరు అని మిమ్మల్ని కోరితే అందుకోసం పెట్టారా లేదా అవన్నీ ఒక చోట పెడితే చూడడానికి బాగుంటుంది అవి సంతోషంగా ఉంటాయని పెట్టారా మరి ఎందుకు పెట్టారు అవన్నీ ఒక చోట ఉంటే వాటి కదనా వాటికంటే ఇతరముగా వాటికంటే అతీతముగా ఉన్న అవన్నీ జడములుగా దానికి పరము చేతనం ఆ చేతను కొరకు ఈ కలయిక ఉద్దేశించబడినది ఎప్పుడు ఇది రూలు ఇప్పుడు ఈయన సృష్టించింది ఏమిటి లోకములు లోకపాలులు దేహము ఇంద్రియములు ఇవన్నీ సృష్టించాడు ఇది సంఘాతం ఈ సంఘాతం దాని దానికోసం అది లేదు దానికంటే ఇతరమైన చేతనము కొరకు అది ఉన్నది ఆ చేతనము ఎవరు నేనే ఆ పరమాత్మ అనుకుంటున్నాడు పరమాత్మే కదా చేతనముడు ఆ చేతనము కొరకు ఉన్నది ఆ చేతనము ఇంకెవరు మరి నేనే నేనే లేకుంటే ఈ సంఘాతము ఎందుకుది ఇది ఉండడమే వ్యర్థము నేను ఉంటే ఈ సంఘాతానికి లాభం ఉంటుంది అని అనుకున్నాడు ఓకే వ్యాహృతం ఓకే ఫుల మహమంతరే సత్ పరాధం సత్తు ఏ విధి వాచావివ్యాహృతమి కేవలమే వాద్యోహరణి నిరర్థకం అది తర్వాత వస్తుంది స ఈక్షత వాచాభివ్యాహృతం మధ్యలో ఇదో నిశ్చిం మంత్రం మంత్రం చెప్తాం స ఈక్షత అతరే ప్రపద్య ప్రపద్యే ప్రపద్యనుంటే విడదీస్తే ఏమవుతుంది ప్రపద్య చూద్దాం ఓకే అప్పుడు అది సంకల్ప ప్రపద్య ఇది దీర్ఘమేను సారీ దీర్ఘమే ప్రపద్య ఇది ఓకే నేను ఈ సంఘాతం ఉంది కదా ఈ సంఘాతం నేను లేకపోతే ఎందుకు కొరగారిది అయిపోతుంది కాబట్టి నేను ఏం చేయాలి ఇప్పుడు ఆ సంఘాతమును పొందవ్వలేను అంటే సంఘాతంలో ప్రవేశించవలేను ప్రవేశస్తుటి ఓకే సంఘాతంలో ప్రవేశించాలి అంటే సంఘాతంలో కతరేనా కతర అంటే రెండు మార్గాలు ఉన్నాయి రెండింట్లో ఏదే ఒక్కటి కతర అంటే రెండింట్లో ఒకటి కతరా అన్న తర్వాత మూడు అనకూడదు ఇంకా రెండే అంటే రెండు దారులు ఉన్నాయి ఆ సంఘాతంలో ప్రవేశ పురుషాకారం దాంట్లో ప్రవేశించాలి ఇప్పుడు ఆత్మ దానికి రెండు దారులు ఉన్నాయి ఒకటి పై నుంచి రెండు కింద నుంచి కింద అంటే కాళ కాలు వేళ్ళ నుంచి ప్రవేశించవచ్చు లేదా తల నుంచి ప్రవేశించవచ్చు ఈ సంఘాతంలో ఇప్పుడు నేను పై నుండి ప్రవేశిద్దామా కింద నుంచి ప్రవేశిద్దామా ఇంట్లోకి వెళ్ళాలి సింహద్వారం గుండా వెళ్దామా దొడ్డి గుమ్మం గుండా వెళ్దామా అన్నట్లు ఆయన అనుకున్నాడు ఓకే ఆ మాటకి వ్యాఖ్యానం తర్వాత వస్తుంది ఆ ఒక్క మాటకి స ఏక్షత కథవేల ప్రపద్య ఇది ఆ తర్వాత వస్తుంది తర్వాతే స ేక్షత వావ్యాహృతం యది ప్రాణేనాప్రాణి చక్షుషాదృష్టం ోత్రేణు త్వా స్పృష్టం ఎది మనసాధ్యాతనాభ్యపా శిష్యేన విసృష్టం అథ కోహమి అని సకల్పిం చేకల్పి సంకల్ప <laughs> మీరు <coughs> <coughs> <hane> <hane> <hane> <hane> <hane> <hane> ఈ సంఘాతం ఉన్నది కదా ఇది వాక్కుతో వాజేంద్రియంతో మాట్లాడేస్తుంటే ఇది వాచ అభివ్యాహృతం వాజేంద్రియంతో దానికి నోరు ఉందిగా నోరుతో మాట్లాడేస్తుంటుంది దానికి ధ్యానేంద్రియం ఉంది దాంతో గంధమును అధ్యానించేస్తుంది ఏది చక్షుషా దృష్టం దాన్ని చూపుండి చూసేస్తుంది చెవుంది వినేస్తుంది తొక్కుంది సృశించేస్తుంది మనస్సుంది ఇది సంకల్పిస్తుంది అపానం ఉన్నది విసర్జనం చేసేస్తుంది అభ్యపానితం అపానం వ్యాపారం చేసేస్తుంది అపానం యొక్క వ్యాపారం ఏదైతే అది తిండం ఆ పని చేసేస్తుంది శిక్షణం ఉన్నది విసర్జ విసర్జనం చేసేస్తుంది అన్నీ అదే చేసుకుంటున్నాయా ఇంకా నేనేమిటి ఇంకా కోహం మైకోంహం అని సంకల్పించింది అంటే అభిప్రాయం ఏమిటి అది అవన్నీ చేసినా సరే నేను దాల్చిందే అది ఏమో ఉంటుంది అభిప్రాయం అలాంటి అభిప్రాయంతో సంకల్పించింది అభిప్రాయంతో చెప్పండి అంటే నేనేమని చెప్పడానికి భాష్యకారులు చెప్తారు ఓపిక పడితే అన్నీ వస్తాయి మరి ఏమనుకున్నారు వైతిరే ఉంటాయి లజ ఉంటుంది ఇందుకోసమే నేను దీన్ని పాఠం చెప్పలేదు ఇంకేజ్ పోలే వాళ్ళని మేము సపాయిస్తాం అని భక్ష్యమాణం భక్ష్యమాణం అన్నారు కదా ఇంతకు ముందు చెప్పబడబోతోంది నేను లేకపోతే ఏముంది అని అది ఏమిటో చెప్పబడబోతోంది అది ఇప్పుడు చెప్తున్నారు ఏమని ఎది వాచాభి వ్యాహృతమిత్యాది వాగేంద్రియంతో మాట్లాడేయడం అలా అయిపోతే అని మొదలుపెట్టి చెప్తున్నారు ఏమిటది కలమేవాగ్యవహరణా తరర్థకం కథంజన భవే బలిశ్రుత్యాదివత్ పౌరవంద్యా ప్రయుజ్యమానం స్వామ్యర్థం సత్ స్వామినమంతరే అసత్యే స్వామిని ఇప్పుడు దృష్టాంతం కూడా ఉండాలి దృష్టాంతము బలి స్థుత్యాధివత్ అక్కడి నుండి మొదలవుతుంది బలి అంటే బహుమానాలు ఇవ్వడం ఉపహారంలోని చూట పళ్ళు ఫలాలు ఇవ్వడం స్థుతంటే స్వాతనం చేయటం ఎవరు ఇప్పుడు రాజుగారు ఉన్నారు నగర ప్రజలు వచ్చి బహుమానాలు ఇచ్చి దండాలు పెడతారు వండి వంది అంటే స్తోత్రం చేసేవాళ్ళు ఉంటారు స్తోత్రం చేయడానికి పెట్టుకుంటారు అలాగే వాళ్ళు స్తోత్ర పాఠకులు ఉంటారు వాళ్ళకి వంది అని పేరు ఇదో ప్రారంభం ఆ వందులు ఎవరో ముగ్గుల నువ్వు కూడా ఉంటారు మీరు కూడా వంద మీకు సర్వైవల్ ఉంటుంది మీరు వంది కాకపోతే మీరు బయటకు వచ్చేయాల్సి ఉంటుంది అలాగే ఉంటారు ఈ వందులు ఉంటారు వీళ్ళందరూ వంది ఆదిశబ్దం చేత మా గధ మంది మా గధలు వాళ్ళు ఏం చేస్తారండి బలి ఉపహారములను చూట స్తోత్రములను చేయట ప్రయోగిస్తూ ఉంటారు ఆ పనులు ఎప్పుడూ చేస్తూ ఉంటారు అవి ఎవరి చేస్తారు తమ కోసం ఉంటారా లేకపోతే బిల్డింగుల కోసం చేస్తారా స్వామ్యర్థం సత్ ఈ పూజా ఉపహారములు మొదలైనవి ఏదైతే ఉన్నాయో ఇవి దేనికోసం ఉన్నాయి ఆ మహారాజు యొక్క ప్రయోజనం కొరకే ఉన్నాయి ఆ మహారాజే లేవదనుకోండి స్వామి నమ్మంటారే స్వామిని అసక్తి అసతి ఏవా స్వామి లేకుండా అంటే స్వామినేవాడు రాజునేవాడే లేకపోతే ఎలా ఉంటుంది తద్వత ఆ విధంగా ఆ విధంగా వాక్కు మాట్లాడేస్తుంది కన్ను చూసేస్తుంది చెవి తినేస్తుంది ఇవన్నీ ఉంటాయి కానీ భోక్త ఉంటాడు భోక్త వాక్కు మాట్లాడితే ఆ మాట్లాడడం యొక్క ఫలమును స్వీకరించేవాడు కన్ను చూసినప్పుడు ఆ చూపునకు ఫలము ఉండేవాడు భోక్త చైతన్యం కర్త జడ ప్రధానం భోక్త చేతన ప్రధానం యథార్థంగా భోక్తం కాదు చైతన్య ప్ర చైతన్యం ఉండాలి భోక్త లేకపోతే అప్పుడు ఏమవుతుంది ఈ ఉత్తు వాకు కన్ను చూసుట ఏమి తిన్నట అవన్నీ కూడా నిరర్థకమైపోతాయి కేన చిత్రకారణ కఠంజనం భవే అలా అవడానికి వీలు లేదు ఎత్తి ప్రకారముగానైనా ఆ విధముగా నిరర్థకం అవడానికి వీలు లేదు కడిపి నేను దీంట్లో ప్రవేశిస్తాను చేతనుడనై ప్రవేశిస్తాను భోక్తగా ప్రవేశిస్తాను అని ఆయన అనుకుంటున్నాడు ఓకే దీనికి అన్వయం ఏమిటంటే బలిష్టుత్యాదివత్ సారీ పౌరవ్యాది ప్రయుజ్యమానం బలిష్వత్ స్వామ్యర్థం సత్ స్వామినిమంతరేణ స్వామిని అసత్యే నిరర్థకం యథా తద్వత్ కేవలమే వాగ్వ్యవహరణాది త నిరర్థకం నా కఠంకే నా భవే అలా అవడానికి వీల్లేదు అని రెండు వాక్యాలుగా సపరేట్గా పెట్టుకోవాలి ఓకే కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు నేను దీనికి ప్రవేశించాలి తస్మాత్ మయాపరేణ స్వామినా అధిష్టాత్రిభూతే భోక్ కాబట్టి సిటీకి రాజు ఉండాలి పురస్య రాజ్ఞా భవితవ్యం దీన్ని భావే ప్రయోగము ఉంటాయి భావే ప్రయోగం కర్మ భూధాతువుకి భావే ప్రయోగమే ఉంటుంది సకర్మకాతువు అయితే కర్మని ప్రయోగం ఉంటుంది అకర్మక ధాతువు అయితే భావే ప్రయోగం ఉంటుంది లకర్మణి చ భావే చాకర్మకేభ్యనే సూత్రం అకర్మకేభ్య భావే చర్తరి భావే సో భావే ప్రయోగం రాజ పురస్చ రాజా భవితవ్యం ఇవ నగరమునకు రాజుకే ఉండబడవలేము రాజు చే ఉండబడవలేను అంటే అర్థం ఏంటండి రాజు ఉండవలేను నగరమునకు రాజు ఉండద్దు అలాగే నా చేత ఉండబడవలేను అంటే నేను ఉండవలేను నేనెవరు పర ఈ సంఘాతమునకు అతీతమైన వాడను ఈ సంఘాతము కంటే ఇతరము అతీతము అయిన చేతనుండను స్వామి ఈ సంఘాతమునకు ప్రభువును నేనే అధిష్టాప్ర ఈ సంఘాతములో ప్రవేశించి దీనిని అధిష్ఠించి ఉండేవాడను నేను అటువంటి నేను ఉండాలి ఉండేం చేయాలి సాక్షిగా ఉండాలి భోక్తనై ఉండాలి భోక్తాలయ భోక్తంటే ఇక్కడ సాక్షిగా ఉండడమే భోక్తృత్వం చేసే కర్మలకు పలుకు వినికిడి మొదలైన కర్మలు ఏవైతే వ్యాపారములు ఏవైతే ఉన్నాయో వీటికి సాక్షినే నేనుండాలి ఒకవేళ పలకడం మానేస్తే వినడం మానేస్తే చూడ్డం మానేస్తే ఆ వ్యాపార అభావములకు కూడా నేను సాక్ష్యనే ఉన్నాను ఇక్కడ భోక్తంటే సాక్ష్యమే భోక్త చత్ర ప్రధానం భోక్త సాక్ష్యంటే అని సంకల్పించింది యదు నామా ఏతత్తే సంహత కార్య పదార్థత్వం పరమర్థినం మాం చేతనమంతరేణ భవే పురపౌర కార్యవస్వానినం అథ కోహం ఏమండి నగరం అన్నది ప్రజలందరూ తమ పనులు కట్టేస్తున్నారు అధికారులందరూ పాలింగ్ చేస్తున్నారు రాజుగారు లేదు అలా అలా ఉంటే ఆ రాజుగారు ఊరు వెళ్ళారు ఎక్కడితో వెళ్ళిపోయా ఆయన మాయమైపోయాడు ప్రజలందరూ పనులు కట్టేస్తున్నారు అధికారులు పరిపాలన చేస్తున్నారు నగరం నడిచిపోతాం ఈయనభై ఏళ్ళ తర్వాత వచ్చాడు వచ్చేటికి అంత చక్కగా నడిచిపోతాం ఏమీ మిస్ కాలేదు అప్పుడు అనుకుంటాడు ఇంకా నేను ఉండేది లాభం అని అనుకుంటాడు ఈ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఒక ఆయన మూడు నెలల సెలవు పెట్టి వెళ్ళాడు అమెరికా న్యూయార్క్లో మూడు నెలలు సెలవు అడిగాడు అడిగితే వాళ్ళు అన్నారు మీరు వెళ్తే పని ఆగిపోతుందండి వెళ్ళద్దు అని కోరారు కాదు నేను వెళ్ళాలి ఇండియా అర్జెంట్ పని మా డిప్యూటీకి నేను అన్నీ అప్పచెప్పి వెళ్తాను సరే అయితే మరి మీ డిప్యూటీ మీరు లేనప్పుడు ఏమిటోటి చేయాలో మొత్తం అన్నీ అప్పచెప్పి పని ఆగిపోయిన విధంగా మీరు అతనికి తర్ఫీద్ ఇచ్చి ఎంతకాలం టైం పడుతుంది తర్ఫీదు ఇవ్వడానికి వన్ వన్ వీక్ తర్ఫీద్ ఇచ్చి మీకు సెలవు వెళ్ళండి అని చెప్పారు కన్ఫ్యూజ్ ఇచ్చి ఈయన సెలవు ఇండియా వచ్చాడు రెండు నెలలు మూడు నెలల తర్వాత ఈయన ఇంకో వారం రోజుల్లో వెళ్ళడానికి రెడీ అవుతుంటే వాళ్ళ విద్యుత్ మెసేజ్ వచ్చింది మీరు ఇంకా రానక్కరలేదు అని ఎందుకంటే డిప్యూటీ బాగానే ఉన్నాడు ఆయనకి ప్రమోషన్ ఇచ్చేశారు ఈయనకి ఫైట్ చేసేసి ఈయన జీతం ఈమె పంపించేశారు ఈ రాజు బతుకు అలా అవుతుంది ఆ రకంగా వాక్కు పలికేస్తోంది కళ్ళు చూసేస్తున్నాయి చెవులు వినేస్తున్నాయి ఇంకా నేనేవండి ఇక్కడ అని అనుకున్నాడా పరమాత్మ యజమా ఇలా అయ్యి ఉంటే ఏమిటి ఏతట్ సంహత కార్య పదార్థత్వం ఓకే సంహత కార్యం పదార్థమిత్యర్థే సంహతమైన కార్యము సంహతము అంటే ఒక చోట సమకోసబడిన కార్యము పుట్టినది అది పుట్టింది అనేక అంశములను ఒక చేర్చినప్పుడు అది పుట్టింది అది లేని కోసం ఉంది తనకంటే ఇతరము తనకంటే అతిశయించిన పరము కోరుకున్నది ఆ పరం ఎవరైనా నేనే పైగా నేను కోరుతున్నాను కూడా దేన్ని కోరుతున్నాను ఈ వాస్తు యొక్క ఫలమును ఈ ధ్యానము యొక్క ఫలమును పొందాలని నేను కోరుకుంటున్నాను కూడా ఆ ఫల సాక్షిని నేనే అటువంటి నేను చేతనుడను లేకుంటే లేకుండా అయిపోతే అన్నీ నడిచిపోతూ ఉంటే లేకుండానే అప్పుడు అట అంటే అప్పుడు కోహం అప్పుడు నేనేవదు ఇంకా కిం స్వరూప ఇంకా నా స్వరూపం ఏమిటి నేను భోక్తమే కాకుండా పోతాను సాక్షిని కాకుండా పోతాను చేతనుడు ఏమై కూడా అప్పుడు నా స్వరూపం నా బతికేమవుతుంది అని అభిప్రాయం కశ్యవా స్వామి ఇంకా దేనికి ప్రభువునవుతాను నేను అబ్్య ఇదేం బోలేదే ఎద్యహం కార్యకర్ణసాత అనుప్రవిశ్య భాగావ్యాహృతాది ఫలం నోపలభేయే శివమావిశ్యధృతపురుషకృతాదిలక్షణం ఎది ఇఫ్ ఎది అంటే ఇఫ్ ముందు దృష్టాంతం చూడండి రాజా అధికృత పురుష కృతాకృతాది లక్షణం పురుషం ఆదిష్య రాజు ఆ నగరమును ప్రవేశించాలి ప్రవేశించి నగరాన్ని తన అధీనంలో పెట్టుకోవాలి ఆ నగరం ఎలా ఉంది నగరంలో వేరువేరు అధికార పురుషుల్ని పెట్టాడు ఆయన వీడు మంత్రి వీడి సేనాపతి ఇత్యాది అధికార పురుషులు వీళ్ళందరూ చేసే పనులకు పూ తనకి తనకి సమర్పిస్తారు వాళ్ళు ఏదైనా చేయని పనులుంటే తను ఆదేశించి చేయించుకోవాలి అటువంటి రాజు ఓకే సరిగా అదేవిధంగా ఇక్కడ ఏమున్నది నేనున్నాను నా ఎదురుగా ఈ కార్యకరణ సంఘాతం ఉన్నది అంటే దేహము ఇంద్రియములు వాటి సముదాయము ఉన్నది నేను దాంట్లో దాన్ని సృష్టించడం అయినది అను సృష్టించడమైనది కాబట్టి దాంట్లో నేను ప్రవేశించాలి ప్రవేశించి ఏం చేయాలి వాక్కు యొక్క అభివ్యాహరణం అనే ఫలమును పొందాలి వాక్కు అభివ్యాహరణము పలుకుట అనే ఫలము వాక్కు ఉన్నందుకు ఫలం దాన్ని నేను పొందాలి పొందలేదనుక్కో నోపలభేయ పొందలేదనుకో చిక్షు దర్శనం అనే ఫలమును నేను పొందాలి ఆది శబ్దం ఉంది కదా అది కూడా పొందలేదనుకో రాజుగారి నగరంలో ప్రవేశించి అధికార పురుషుల యొక్క పనులను వాటి ఫలమును పొందలేదనుకో అప్పుడేమవుతుంది నా కశ్చితు మా అయం సన్ ఏ రెండో పశ్చా ఇత్యధిగచ్చేట్ విచారయేట్ ఎవడైనా అనుకుంటాడాయనున్నారు అయం సన్ ఈ రాజుగారు ఉన్నారు ఇది ఈయన యొక్క లక్షణము అని అనుకుంటారా అనుకోరు అలాగే నేను దీంట్లో ప్రవేశం చేకపోతే చేతన తత్వము ఉన్నది ఈ భోక్తృత్వము సాక్షిత్వము ఈ చేతన తత్వము యొక్క స్వరూపము అని వాళ్ళని అనుకుంటారా అనుకోరు అని ఎవరు తెలుసుకోరు ఆ ఆలోచన కూడా చెయ్యరు కాబట్టి అది ఎలా వదిలిపెట్టేస్తే లేదా కాబట్టి ఏం విపర్యే రాగావ్యాహృతాది ఇదమితి వేద సేదనూపహం సమ్ టూ ఆన్ దివర్ హ్యాండ్ దీనికి భిన్నముగా విపర్యే ఆపోజిట్ సిచ్యువేషన్ లో ఆపోజిట్ సిచ్యువేషన్ అంటే నేను ఈ కార్యకరణ సంఘాతంలో ప్రవేశిస్తా అదే ఆపోజిట్ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ ఎందు ఏమవుతుంది అప్పుడు ఇలా తెలుసుకుంటారందరూ ఏమని ఈ వాక్కు యొక్క అభివ్యాహరణము చక్షు యొక్క దర్శనము ఇత్యాదులు ఏవైతే ఇదం ఉన్నాయో వీటిని అన్నిటినీ ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో సాక్షి చైతన్య రూపంగా ఉండి తెలుసుకుంటూ ఉన్నాడో వాడు ఈ చేతనుడు అని ఆయన ఆ చేతనుడు ఉన్నాడు ఆయనే ఈ వాక్కు యొక్క అభివ్యాహరణమును కన్ను యొక్క చూపును తెలుసుకుంటూ ఉన్నాడు ఆయన ఇలాంటి వాడుండో ఆయన స్వరూపం ఎటు వేదన తెలివిటయే స్వరూపము కాగలవాడు నన్ను తెలుసుకుంటారు ఇది అధిగంతవ్య అహం స్యా కాబట్టి ఈ సంఘాతాన్ని ఇలా ఉద్దిరిస్తే లాభం లేదు దీంట్లో నేను ప్రవేశించాల్సిందే ఎదర్థమిదం సంహతానా భాగాదీనా అభివ్యాహృతాది స్తంభపువ్యాదీనా ప్రసాదాది సంహతానా స్వావయవై సంహత పదార్థత్వం తద్వత్ ఇది ఈ వాక్యాలు సరిగ్గా ఉండవు ఇది కొన్ని చోట్ల అన్వయము అది కూడా ఇటువంటి అటు ఇటుగా ఉండదు మిగతా ఉపనిషత్తులలో పెర్ఫెక్ట్గా ఉండదు ఎందుకంటే ఆ పత్రంలో ఏదో మేకో ఏదో నగిలేసింది అది చూసి ఎవడో రాసుకున్నాడు రాసుకున్నవాడు చేతనంట రాశాడు అదే వచ్చింది అంచేతనే ఇక్కడ ఎత్తు యహ ఇవా ఉండదు ఇవా పెట్టుకోవాలి తద్వత ఉండదు పెట్టుకోవాలి నేను అవన్నీ పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నాను ఓకే ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఇబ్బందికరంగా కూడా అవ్వచ్చు సంహతానా వాగాదీనా అభివ్యాహృతాది యదర్థం ఈ వాగింద్రియము కన్ను చెవి ఇవన్నీ ఓ తోటకి కూర్చబడినవి ఇవన్నీ ఏవో పనులు అభివ్యాహరణము మొదలైన పనులు చేస్తాయి ఈ పనులన్నీ వాటి కోసం చేసుకోవట్లేదవి ఏ చేతనుడు కొరకు చేసుకుంటున్నాయో ఇదం అంటే ఈ సంఘాతము ఏ చేతనుని కొరకు ఉన్నదో ఇదం యదర్థం సంహృతానాం వాగాదీనాం అభివ్యాహృతాది యదర్థం ఏ చేతనుని కొరకు మళ్ళీ ఒక దృష్టాంతం ఆ చేతనలను నేను అని అభిప్రాయం అలా సెంటెన్స్ ఫినిష్ చేసుకోవాలి ఇంతట్లోకి దృష్టాంతం యథ ఓ ప్రసాదం తీసుకోండి బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ దానికి స్తంభాలు ఉంటాయి పిల్లర్స్ గోడలు ఉంటాయి కిటికీలు తలుపులు ఉంటాయి ఇవన్నీ ప్రసాదాది సంహతానం కొంచెం వాక్యాలు కొంచెం ఇటువంటిగా గడబిడగా ఉంటాయన్నమాట అంటే స్మూద్ ఫ్లోయింగ్ ఉండదు కానీ మొత్తం అర్థం తెలుస్తూ ప్రసాదాది ఒక ప్రసాదం ఉంటుంది ఆది సిద్ధం చేతి ఇంకో బిల్డింగ్ ఏదో తీసుకోవాలి ఇవన్నీ సంహృతములై ఉంటాయి అవి తమ అవయవములతో స్వావయవై ఇప్పుడు స్తంభం ఉంది ఆ స్తంభానికి అవయవాలు ఉంటాయి ఏమిటి కింద బేసు టాపు అది ఒక ప్రయోజనం ఉంటుంది బేసుతో నేల మీద గట్టిగా నిలబడుతుంది టాపుతో పైన తూపుని పట్టు ఉంటుంది అలాంటి తమ తమ అవయవములతో ఈ స్తంభములు కుద్యములు మొదలైనవి పనులన్నీ చేస్తూ ఉంటాయి ఆ పనులన్నీ ఎవరి కోసం అసంహత పదార్థం చాలా ఇంపార్టెంట్ పరము అసంహతం పరం సంహతం కదా నాట్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇప్పుడు మీరు బిల్డింగ్లో ఉంటే మీరు పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ అవరు బిల్డింగ్లో ఉంటారు గోడలు తలుపులు అన్నీ సంహతం కానీ దాంతో ఉండే మీరు మటుకు అసంహతం ఇవన్నీ జడములు మీరు చేతములు ఇవన్నీ మీకోసం ఉన్నాయి తమ కోసం తాము లేవు అది సిద్ధాంతం ఒక అసంహత పదార్థంతో అసంహతమైన పదము కొరకు ఉద్దేశించబడినవి ఆ ఈ వాగ్యాహరణము మొదలైనవి అసంహతమైన పరమైన సాక్షిభోక్తైన నా కొరకు ఉద్దేశించబడి అప్పుడు నేను లేవామోహం ఉన్నానని తెలియబడతాను నా స్వరూపము వేదనము అంటే తెలుగుతాను కూడా తెలియబడుతుంది కాబట్టి నేను ప్రవేశించాలి ఇంకొక మాట మిగిలిపోయింది వ్యాఖ్యానం చేయాల్సింది ఏమిటది కథరేణ ప్రపద్య అనేది మిగిలింది అది తర్వాత చూస్తాం ఓం పూర్ణ పూర్ణమి ఓమి శాంతిశాంతిశాంతి